సూత యసుప్రభ పరుశున్న దేవ అబ్రహం సాకులు గొంతు గొప్ప దేవ ఇజ్రాయల్ మీద ఆశన దేవ పరుశన దేవ నీతి మంతుల గొప్ప దేవ నా దేవ శక్తి మంతుల మా ఉదయంలో మీరు పరిశుతాత్మ దేవ మీరు పరిశుతాత్మ నడిపి మా అందరి దేశప్రభ పది ఆటక దగ్గర కాల్చి నా దేవానికి సుతం ఎక్కడ దినాలను చీకటి కట్క చీకటి అలరి అది ప్రవహించింది యశప్రభ నా దీవానికి సుతం యశప్రభ ఈ శరణంలో విశ్వ్రభ అందరు వాక్యం చెప్పాలా ధ్యానం చేయాలా విసుప్రభ నా దీవానికి సుతం భయంకర దినాల్లో ఇష్టప్రభ నా దీవానికి జనాల్ని ప్రభా ఎంతో మంది నరకం పోతుండోప్రభా సువార్త లేకుండా నరకం పోతు అవిజేత చూసి నరకం పోతుండోప్రభ అతిథి చెప్పాలా సాధించి వాక్యం ద్వారా ఈ వాక్యం ఆ ఉదయంలో మీరు రాయండి సుప్రభ తనంలో భద్రపరచండి నా దివానికి సొతం ఈ వాక్యమే మాకు జీవం ఈ వాక్యమే మాకు సమస్య సాధ్యం కనుక వాక్యమైన దేవ వాక్యం ద్వారా మాట్లాడి సరస్వతం నడిపించి మీరు మాట్లాడి ఆటగా కాల్చి రాని బిడ్డలు నడిపించి మమ్మల్ని జీవించి ఆశీర్వాద జీవించి మన ఇష్టమైంది సార్ పాట పాడుతున్నాము స్థుతి చెల్లించి హల్లే కీర్తించము హుయా స్తుంచి ఉల్లా సింతు హల్లే గడిచిన కాల మెల్లా కంటి పాప గడిచిన కాల కంటి పాప కాచేను ప్రభువు మమ్ము హల్లే స్తోత్రించి కీర్తించెదము హల్లే స్థుతి చెల్లించి ఉల్లసింతు ము స్తోత్రించి కీర్తించెదము హల్లే స్థుతి చెల్లించి ఉల్లసింతుము హల్లే పాపమును బాపి పాపమును పాపమును బాపినాడు హల్లే మాన శాపమును మాపీనాడు హల్లేలుయా పాపమును బాపినాడు హల్లే మాన శాపమును బాపినాడు హల్లే కన్నా తల్లి వాలేని మమ్ము కన్నా తల్లి వాలేని మమ్ము Yannatharama prema hallelujah, prabhun, stotrimji kiti chedhamu hallelujah, stuti chilliji ullasintu hallelujah, stotrimji kiti chedhamu hallelujah, stuti chilliji ullasintu hallelujah, తల్లి అయినా మరచి నను తాను ఎన్నడైనా మరచిపోడు అల్లేలుయా తల్లి అయినా మరచి నన్ను అల్లే తాను ఎన్నడైనా మరచిపోడు హల్లేలుయా ఎల్లా ఈ ఊలానిచిలా సమోసగును ఎల్లా సాోసాగును కొల్లాగా మనలా కోరి హలే ప్రాభు స్తోత్రించి కీర్తించెదము హల్లే స్ల్లించి ఉల్లాసి ము హల్లే స్తోత్రి కీర్తించెదము హల్లే స్ల్లించీ ఉల్లాసి ము హల్లే శోధన కాలములందు హల్లే మన వేదన కాలములందు హల్లే శోధన కాల ములందు హల్లే మన వేదన కాలముల నాదుడు సుమానా చంతనులా నాదు సుమానా చెంతానులా చింత లే మీ యో రావు హల్లేలుయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లే స్థుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లే స్తోత్రించి కీర్తి స్తు చెల్లించి ఉల్లాసింతుము హల్లే గోరా తుఫాను నిన్నో హల్లే బహు గోర ముగలేను హల్లే గోరా తుఫాను నిన్నో గోర ముగల చి నను హల్లే దోనే దున్నా ఏవ్యా ముగను చీ దోనే దున్నాేసు ను లేచి దాటిగా వాటి ననచు హల్లేలుయా ప్రభు స్తోత్రించి కీర్తించదము హల్లేలుయా స్తుతి చెల్లించి ఉల్లాసింతు హల్లేలుయా స్తోత్రించి కీర్తించదము హల్లేలుయా స్థుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లేలుయా సర్వ లోకాము నందునల్లే నన్ను సాక్షిగా నుంచేను ఏసు హల్లే సర్వా లోకాము నన్ను సాక్షిగా నుంచేను యేసు అల్లేలు చేరిన వారినెల్లా కోరి ప్రేమించు చేరిన వారినెల్లా కోరి ప్రేమించు నేసు చేర్చును కౌగిటిలో హల్లే ప్రభు స్తోత్రించి కీర్తించదము హల్లే స్థుతి చెల్లించి ఉల్లాసిం తము హల్లేలుయా స్తోత్రించి కీర్తించదము హల్లేలుయా స్థుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లే గడిచిన కాల కంటి పాపవలే గడిచిన కాలం కంటి పాపవలే కాచేను ప్రభు మమ్ము హల్లే ప్రభు స్తోత్రించి కీర్తించదము హల్లేలుయా స్తు చెల్లించి ఉల్లాసంతోము హల్లేలుయా స్తోత్రించి కీర్తించదము హల్లేలుయా చెంచి ప్రార్థిస్తాం పరశుతురవగు తండ్రి మీకు వదరాలైన మహోన్నతరగు మా దేవ మీకే సమస్త ఘనత మహిమా ప్రాభవాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయం నుంచి ఇంతవరకు మనల్ని కాపాడే సురేష దానికి చేసినందుకు మీకు వందాలి అనేకమైన పనులు తలసిపోతున్నా కానీ మీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభావ మీరు మాకు శాంతిని సమాధానాన్ని విశ్రాంతినిస్తున్నారు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం మీకే వనలు అర్పించుకుంటున్నాం మీ యొక్క నడిపింపు మాకు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ ప్రతి క్షణం ప్రభా మాకు మంచి ప్రతి సమస్యల నుంచి మాకు బయటికి తీసుకొస్తూ నడిపిస్తున్నందుకు మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకుంటున్నందుకు మీకు ఎంతో వందనాలు ఈ దినం ప్రభా మరోసారి మీ సన్నిధిలో మేము గడుపుతున్నాం నేను మమ్మల్ని స్వీకరించినందుకు మీకు ఎంతో మనాలంటేనా పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం వాక్యాలను వింటుండగా జాగ్రత్తగా వాటిని పరిశీలించి స్వీకరించి మా జీవితాలలో మేము అవలంబించుకోవాలా ప్రభా లేకపోతే మాకు వెలుగు లేదు కాబట్టి నైనా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మాలో మీ యొక్క వెలుగు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా ఆ వెలుగు చీకటి ఉండలేదని కూడా మీరు వాక్యం ప్రారంభమని హెచ్చరించినారు కాబట్టి ప్రతి చీకటిమయమైన స్థలంలో వెలిగించాల్సిందే మా జీవితాలలో కాబట్టి మేము సంపూర్ణంగా ఇప్పుడు సమర్పించుకుంటున్నాం పశుధాత్మ దేవ మా సన్నిధి మా హృదయంలో రండి మమ్మల్ని వెలిగించమని ప్రార్థిస్తున్నాం మీ వాక్యం తప్ప ఇంకా వేరే లేదు మాకు కాబట్టి నేను వాక్యాలన్నీ వెలుగుని మేము స్వీకరించలేగనా వాటిని అర్థం చేసుకోవాలి ప్రభుత్వ నా ప్రజలు నశించడం జ్ఞానం కుదువాయి జ్ఞానం ఉంది కానీ దాన్ని దేవ్ రిజెక్టెడ్ ద నాలెడ్జ్ అని వాక్యం సెలవిస్తుంది ప్రభావ కాబట్టి నేను మేము దాన్ని స్వీకరిస్తున్నాం మీ యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నాం దాన్ని నిండు మనస్త మేము సేవిస్తున్నాం కాబట్టి నైనా ఆ వాక్యాలని సత్యాన్ని గ్రహించడమే కాదు ప్రభావ మేము అన్నింటికి చూపించాల అదే మా యొక్క పని మీరు మాకు పని అది కాబట్టి దాన్ని జాగ్రత్తగా మేము ఓ ప్రభా ఆచరించేలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ నెల బహు చీకటిమయమైన నెలనైనా మీరు మాకు ముందుగానే హెచ్చరించరు ఈ నెలలో బహుగా ప్రార్థనలో ప్రభ మీ కొరకు నాజీలు చేయబడి పరిశుద్ధంగా జీవించి హెచ్చరించినారు కాబట్టి మేము దాన్ని కొనసాగించేలాగా ప్రతి ఆటంకాన్ని అవును ప్రభ ప్రతి అపవిత్ర ఆత్మని అసహించుకొని వాటిని తృణీకరించి వాటి మేము దూరం పోలాగా సాయపడండి మీ మహిమార్థంగా మమ్మల్ని అంతా నిలబెట్టుకోమని ఏసుక్రీస్తు నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈరోజు పరిశుధాత్మ యొక్క తన ఉనికి పట్టు అన్న అంశం గురించి మనం ధ్యానించలా నాశపడుతున్న నేను ముఖ్యంగా పరిశుధాత్మ నడిపింపు మనకు అవసరం ఎందుకంటే మన సేవా పరిచారి అంతా నడిపింపు మీద ఆధారపడింది ఆయనకి మనం సంపూర్ణంగా సమర్పించుకోకపోతే మనము అచారబద్ధమైన జీవితం మతపరమైన జీవితంలోనే ఉండిపోతాం కాబట్టి మనం ఉంటుంది ఈ యొక్క ఎటువంటివి అన్న అంశంల గురించి అనేక పర్యాలు మనం ధ్యానించినప్పుడు ముఖ్యంగా యోహాను సువార్త నుంచి ఒక మూల వాక్యాన్ని మనం తీసుకుంటాం ఈరోజు యోహాను సువార్త యోహాను పత్రిక సారీ వ్యూహాను పత్రికలో మొదటి పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలలో మనం ఒక విషయాన్ని నేర్చుకొని ప్రయత్నిస్తాం ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో ఒక రీతి ఉంది తెలుగులో ఒక రీతి ఉంది అది మనకి ఎప్పుడు తగులుతూనే ఉంటుంది తెలుగులో చూద్దాం ఫస్ట్ ఏడవ వచనం చూడండి ఏడవ వస్తునంలో ఏముందంటే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అయితే నేను చాన ప్రాంతాల్లో విన్నాను చెప్పిన ఈ వాక్యాలు వింటున్న పాస్టర్స్ సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును అని కానీ ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారన్న విషయాన్ని మటుకు దాన్ని ఎంఫోసెస్ ఒక్కడి నుంచి చెప్పరు ఆత్మయు నీళ్ళును రక్తమును ఏకీభవించి ఉన్నారు అంటే ఉన్నవి అనాలా కదా ఉన్నారు అని ఎందుకంటున్నాడు అక్కడ నీకు పరశోధన నడిపింపు ఉంటుంది అన్నట్టు సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు వారు అంటే వాళ్ళ జీవులు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు లేక వాళ్ళు కూడా ఆత్మలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా వాళ్ళు ఆత్మయు నీళ్ళు రక్తము కాబట్టి ఆత్మ నీళ్లు రక్తము ఇవి మూడు రకాల స్థానాలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ ఈ మూడు ఒకటే అని కూడా చెప్తున్నాడు మళ్ళా అవి ఏకీ ఉపయోగించి ఉన్నాయంట అయితే నాకు ఆశ్చర్యం ఏంటంటే నుంచి మనము ఇది చదువుతున్నాం కానీ ఇక్కడ ఏడో వచనం కష్టపడితే ఒకటి ఏముందంటే ఆశ్చర్యం ఆత్మ నీళ్లు రక్తము అని ఈ ముగ్గురు సాక్షులను కానీ ఇంగ్లీష్ బైబుల్లో చూస్తే టోటల్లీ డిఫరెంట్గా ఉంది మీరు ఎవరైనా నన్ను కరెక్షన్ చేయొచ్చు చూడండి ఇంగ్లీష్లో చదువుతున్నాను నేను సో దేర్ ఆర్ త్రీ విట్నెసెస్ ఇన్ హెవెన్ పరలోకంలో కూడా ముగ్గురు సాక్షులు ఉన్నారు అని చెప్తుంది ఎవరు వాళ్ళు ద ఫాదర్ ద వర్డ్ అండ్ ద హోలీ స్పిరిట్ అండ్ దీ స్ ఆర్ వన్ తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ मुगर मुग्गर साक्ष विषयान ज्ञापन वाक्यं इंग्ली सो देर आर् विट इन हेवे द फादर् द वर्ड अं दोली स्रिट दी थ्री आर् दी मन तल तर्जुमा चे पर्क मुग्गर साक्षवर तंड्री वाक्य मू पशुदात्म నిక్ తెలుసు వాక్యం అంటే ఏసు ప్రభాని కానీ స్పెషల్గా ఇక్కడ మనకు చూపిస్తుంటే తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ ఈ వాక్యం ఎక్కడుంది తండ్రిలో ఉంది హోలీ స్పిరిట్ ఎక్కడుంది తండ్రిలోనే ఉంది ఇవన్నీ ఒక్కటే అని కూడా చెప్తున్నా అక్కడ తర్వాత ఏమంటుండండి అండ్ దేర్ ఆర్ త్రీ వీట్నెసెస్ ఆన్ ది అర్త్ భూమి మీద కూడా ముగ్గురు సాక్షులు ఉన్నారు అన్న విషయానికి జ్ఞాప్యనిస్తుంది పరలోకంలో ముగ్గురు సాక్షులు ఉన్నారు భూమి మీద కూడా ముగ్గురు సాక్షులు ఉన్నారని చెప్తుంది భూమి మీద ఏం సాక్షులు చూడండి ఇది తెలుగులో ఉంది కానీ తెలుగులో మొదటి వచ్చినం లేదు పరలోక కూడా ముగ్గురు సాక్ష్యములు సాక్షులు ఉన్నారని కరెక్షన్ చేయండి నేను చూస్తానన్న వాక్యాన్ని సాక్ష్యం ముగ్గురు తెలుగులో అనగా ఆత్మయు నీలను రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అంటే వీళ్ళు ఒక మనిషితో ఒక మనిషి గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నది ఈ వాక్యం కాబట్టి నీళ్లు కూడా ఒక జీవి అన్న విషయాన్ని మాట్లాడుతుండడు అదే రీతిగా రక్తం కూడా ఒక జీవి లేక ఒక ఆత్మ అని చెప్తున్నాడు ఇవి ఆత్మలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సృష్టిలో ప్రతిదీ ఒక జీవి అన్న విషయాన్ని మనకు తెలుసు ప్రతి దాంట్లో జీవి మనకు తెలుసు ఇది ఉపదేశ కండలు చాలా కాలం చెందంటే నేను చూపించిన కొన్ని సంవత్సరాల క్రితము మన ప్రభు ప్రతి దాంట్లో ఉన్నాడన్న విషయాన్ని నేను చూపించిన వాక్యం అది హిందూస్కి మంచిగా ఉంటుంది వాక్యం సపోర్ట్ క్రిస్టియన్స్కి చాలా కష్టం ఆ వాక్యం ప్రతి దాంట్లో ప్రభు మన తండ్రి ఉన్నాడన్న వాక్యం అక్కడ నేను చూపించినప్పుడు అది కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది మనకి ప్రతి దాంట్లో మన ప్రభువులు అంటే ఇది హిందూ మతంలో ఉంటుంది కదా రాళ్ళల్లా రాళ్ళల్లా కొండలా ప్రతి దాంట్లో ఉంటాడు కదా ఆయన అందుకు వాళ్ళు దాన్ని పూజిస్తారు కదా ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడంటే ప్రతి ప్రతిదీ ఆయనలో నుంచి వచ్చిందే కదా అన్న విషయాన్ని నేను మీకు హెచ్చరించినాను ఆ రోజులలో ఆయన ఈ సృష్టిని తనలో నుంచి కక్కేసిండు తన తన శరీరం తన కడుపులో ఉన్న బయటికి తీసి అట్లా ఈ సృష్టి తయారైంది అందుకు ఆయన అదృశ్యంగా తయారైండు ఇప్పుడు ఎందుకంటే దృశ్యం అనేవన్నీ బయటకు వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడైనా అదృశ్య దేవుడిలాగా ఉన్నాడు మనకి అందుకు ఆయన మనకు కనిపించాడు ఆయన కనిపించాలంటే నీ యొక్క ఆత్మీయ నేత్రాలు బిక్కితేనే కానీ అవి కనిపించవు అన్నట్టు అందువరకు నువ్వు ప్రార్థించాలని కొంతకాలం కింద నేను చెప్పించిన నీ యొక్క ఆత్మీయ నేత్రంలో బిప్పబడల్లా నీ యొక్క ఆత్మీయ చెవులు ఆ స్వరాన్ని గ్రహించలాగా అవి తెరవబడాల లేకపోతే నువ్వు పరలోకంలోని స్వరాలను వినలేవు నీ జీవితంలో అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆత్మయు నీళ్లను రక్తం అంటే భూమి మీద ఉన్నాయంట ఈ ముగ్గురు సాక్షులు తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్ లో ఉంది అక్కడ ఇంగ్లీష్ లో ఏముందంటే అండ్ దేర్ ఆర్ త్రీ విట్నెసెస్ ఆన్ ది అర్త్ ద స్పిరిట్ ద వాటర్ అండ్ ద బ్లడ్ అండ్ దీస్ అగ్రీ ఈ మూడు ఏకీభవించి ఉంటాయంట పైన తండ్రి వాక్యము మరియు పరిశుధాత్మ ఏ రీతిగా ఒకరితో ఒకరు ఏకీభవించి భూమి మీద కూడా ముగ్గురు సాక్షులు ఆత్మ నీళ్లు మరియు రక్తము ఈ మూడు కూడా ఏకీభవించి ఉన్నాయని చెప్తుంది ఇలా తెలుగులా అయితే భూమి మీద వచ్చేటప్పటికీ ఈ ఆత్మ ఈ రక్తము ఈ నీళ్లు ఎక్కడ ఉన్నాయి మనిషిలో ఉన్నాయి కాబట్టి మనిషిలో మూడు ఇవి మూడు మూడు రకాల ప్రభుత్వాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు మనిషిని పరిపాలిస్తున్నాయి ఈ మూడు మనం ఇంత ఇంతకుముందు కూడా చూసినాము పౌలు ఈ విషయాన్ని హెచ్చరిస్తున్నప్పుడు పౌలు దాన్ని ఏ రీతిగా చూపించిందంటే శరీరము ప్రాణము ఆత్మ అని చెప్పించాడు బాడీ సోల్ అండ్ స్పిరిట్ అని చెప్పించాడు అవి కూడా అక్కడ ఏకీభవించింది అని అది పౌలు బయలుపరచబడింది ఆ రీతిగా ఇక్కడేమో ఆత్మ నీళ్లు రక్తము అని బయలుపరచబడింది ఎవరికి యోహాన్ భక్తునికి కాని రెండొకటే ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఈ మూడు ప్రభుత్వాలు మన జీవితాన్ని పరిపాలిస్తున్నాయి ఈ మూడు జీవితాలు ఈ మూడు ప్రభుత్వాలు ముఖ్యంగా వీటి గురించి మనము చూసినప్పుడు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మీయ ప్రపంచం ఒకటి ఉంది అదే రీతిగా ఈ భూమి లేక నీళ్లు నీళ్ళకి సంబంధించిన ప్రపంచం ఒకటి ఉంది నేను చాలా కాల కిందట చూపించిన రక్తానికి సంబంధించింది ఒక ప్రపంచం ఒక రక్త కణాన్ని నువ్వు మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అందులో ఎన్నో పెద్ద పెద్ద దేశాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది అంత ఆశ్చర్యంగా ఉంటుంది రక్తాన్ని నువ్వు మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అదొక పెద్ద ప్రపంచం లాగా ఉంటుంది అయితే మనిషికి ఈ మూడు ప్రభుత్వాల మీద అధికారం ఇచ్చింది దేవుడు భూమి మీద నువ్వు మా వాక్యం భూమి మీద ఈ మూడు కాబట్టి మనిషిలో కూడా ఈ మూడు ఉన్నాయి పరలోకంలో ఎట్లయితే ఆ మూడు ఉన్నాయో మనిషి జీవితంలో కూడా ఆ మూడు ఉన్నాయని ఏది ఆత్మ నీళ్లు మరియు రక్తం కాబట్టి ఆత్మ మనలో ఆత్మ ఉంది కాబట్టి మనము ఆత్మీయ ప్రపంచంలోని జీవులతోని మనము సంభాషించగలం అది దేవుడి యోగ్యత మనకి అంత స్పెషల్ ఇచ్చిన అదే రీతిగా మనలోనికి ఆత్మలు రావడానికి ఎంతగానో ఆశపడతా ఉంటాయి అందుకే మనము ఆది కాండంలో నేను చూపించిన నోవాజల ప్రణనికి ముందు ఏం జరిగిందని దేవదూతలు భూమిలో భూ ఈ భూమి మీదకి వచ్చి వారికి ఇష్టం స్త్రీలని వివాహం చేసుకున్నారని వారికి పుట్టిన భూమి మీద పరాక్రమశారులు శూరులు అన్న విషయం మనం అక్కడ చూసినాం ఎందుకంటే దేవదూతలు కూడా ఆత్మలను వాక్యం సెలవిస్తుంది ఇవి ఈ ఆత్మలు మనిషిలోనికి రావడానికి ఎంతో ఆశపడతా ఉంటాయి ఎందుకంటే మనిషికి ఆ యొక్క అట్రాక్షన్ అనుగ్రహించింది దేవుడు ఏ సృష్టి ఏ జీవరాశైనా మనిషిలోనికి రావడానికి ఆశపడతా అయితే మనకి ఆత్మ అనే ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఆత్మలు ప్రపంచంలోని ఆత్మలు పరిలోకాలంలో ఉన్న ఆత్మలు చీకటి శక్తులు అవి కూడా ఆత్మలే కదా ప్రతి ఆత్మ మనిషిలోనికి రావడానికి ప్రయత్నిస్తూ అవి భూమి మీద వాటికి అధికారం లేదు కానీ మనిషిలో ఆత్మ అనే ప్రభుత్వం ఉంది కాబట్టి అంటే ఒక పెద్ద ప్రపంచం ఉంది నీ శరీరంలో నీ జీవితంలో ఆత్మీయ ప్రపంచం పెద్ద ప్రపంచం కాబట్టి అవి దురాత్మలు ఆ ప్రపంచంలోనికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అయితే దానికి గేట్ అంటూ ఉంటుంది ఆత్మీయ ప్రపంచానికి ఒక గేట్ ఉంటుంది ఆ గేట్ని నువ్వు తెరిచినావు అనుకో ఈ ఆత్మలన్నీ వచ్చేస్తే అందుకు ఆ గేట్ని నువ్వు ఎప్పుడు మూసిపెట్టుకోవాలనేసి మనం హెచ్చరిస్తూ ఉంటాం దేనికి గేట్స్ తెరవద్దు నువ్వు ఏ స్ప్రవకి పోయిన వారం చూపించాను నేను ఆదివారం మనం గుమ్మంలో పురాతనమైన గుమ్మంలో మనం పురాతనమైన తలుపులం మనం మనము దేనికి తలుపు తెరవాలనో దానికి తెరవాల అపవిత్ర ఆత్మలకి తెరుస్తే అవి వచ్చి కూర్చుంటాయి అందుకు అనారోగ్యాలు వస్తాయి మనుషులకి ఈరోజు ఈ వాక్యం నీకు అర్థమైతే అనారోగ్యాలని ఎట్లా ఎదుర్కోవాలా వాటి నుంచి ఎట్లా నువ్వు విడుదల పొందాలా స్వస్థతలు ఎట్లా పొందుకోవాలా అది ఏ రోగమన్నా గాని ను ఈ డోర్స్ ఓపెన్ చేసేస్తే ఆ దురాత్మలన్నీ వచ్చి కూర్చుంటాయి అంటే మన మన జీవితము ఎంతో విశాలమైందన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు అనే దయములు పట్నం అని మనం చూస్తాం గెరాసనీయా ప్రాంతంలో ఇంచుమించు ఏడు సైన్యం అని ఒక రిపో ఇంటర్ప్రిటేషన్ ఒక దగ్గర తొమ్మిది వేలలు కూడా అంటే ఎన్ని పెద్ద సేన దయ్యాల సేన వచ్చి ఆయన ఆయన శరణంలో పడ్డాయి అంటే ఈ రోజు కూడా నేను అది ధ్యానిస్తాన్నప్పుడు వాక్యము ఈ వ్యక్తి ఏం డోర్ ఓపెన్ చేసింది దీనికి నేను చూపించగలను కూడా మీకు నేను చెప్పగలను కూడా ఏ డోర్ అది ఎందుకంటే పశుధాత్మాకి మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి ఈ విషయాలలో నేను వాక్యాన్ని ధ్యానిస్తేప్పుడు సంపూర్ణంగా సమర్పించుకుంటా హోలీ స్పిరిట్ ఇవి నువ్వు తప్ప నాకు ఎవరు చూపించ చూపించలేరు ఏం పాస్టర్ చూపించలేడు ఏం బైబుల్ కాలేజ్ ప్రొఫెసర్స్ చూపించలేరు ఎవరు నాకు చూపించలేరు ఎంత ప్రార్థనాపరణైనా చూపించలేడు నాకు తెలుసు ఇది కేవలం నువ్వు తప్ప నాకు ఎవరికి చూపించలేరు నాయన అని నేను ప్రార్థన చేస్తా ఎందుకంటే నేను వాటి గురించి ఎంతగానో ప్రయాసపడినట్లు కొట్లాడినా వాటి గురించి ఆ మర్మాములు ఎందుకంటే ఏ కామెంట్రీస్లో లేని మర్మాలను మనకి ప్రభు చూపించిండు గతంలో అవి మనము ఆత్మలతోని పొరడకపోతే మటుకు అవి మనకి రావు తర్వాత నేను గతంలో కొంతకాలం కింద కూడా చూపించిన హిబుల్ రాష్ట్ర పత్రికలో మేఘం వల్లే ఆవరించిన ఆ యొక్క విశ్వాస ఎవరు వాళ్ళు సాక్షి సమూహం గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మమ్మల్ని ఆవరించిందంటాడు అంటే దేవుని బిడ్డల చుట్టూ సాక్షి సమూహంలో మేఘంలో వల్లే ఆవరించిన అంటే అక్కడ చూస్తాం పేర్లు అబ్రహము మొదలు అందరి పేర్లు ఉంటాయి అక్కడ గొప్ప గొప్ప దైవ భక్తులే పురాతనమైన భక్తుల పేర్లు ఉంటాయి అక్కడ వాళ్ళ ఆత్మలంట ఎప్పటికీ ఎదురు చూస్తున్నాయట మన చుట్టూ అయితే నాకు అప్పుడే అర్థమైంది అది నేను చూపించిన కానీ అంత తీరంగా నేను ఎప్పుడు చెప్పలేదు ఎవరు ఆత్మలు నీలోడానికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు వాళ్ళు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉదాహరణకి ఏలియా గురించి ఉంది అక్కడ ఏలియా ఆత్మ నీలోకి రావానికి ఆసక్తి అవకాశం ఉంది అని చెప్తుంది కానీ ఆ వాక్యం ఎవరికి అర్థం కాదు ఏ చర్చలో అర్థం కాదు నాకు తెలుసు ఏ చర్చలో ఏ పాశలకు అర్థం కావు ఆ వాక్యలు ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు సాక్షి సమూహం మనల్ని ఆవరించింది ఎందుకు ఆవరించింది మన చుట్టూ ఎందుకు ఆవరించిండ్రు వాళ్ళు చనిపోయినారు కదా వాళ్ళందరూ మరవబడవాళ్ళు కదా ప్రభులో కాదు ప్రభులు ఎవ్వడు మరువబడడు ఏ లేకపోతేనే మరువబడతారు నువ్వు యూత మతంలో ఉంటే మరవబడతావు కానీ ఏ సుప్రభు నేను మెస్సయాని నువ్వు మెస్సయా పొడుతానని ఎదురు చూసినా నువ్వు నువ్వు మరొబడ్డ వాడవు కావు నువ్వు చనిపోయినా ఈ శరాన్ని విడిచిపెట్టినా నువ్వు బ్రతుకుతూనే ఉంటావు ఎందుకంటే నీకు తెలిసి ఏం జరుగుతుందో అది మనం చూపించినాం అనేక ధనవంతుని గురించి లాజర్ గురించి దరిద్రుడైన లాజర్ గురించి వాళ్ళకు ఉంది కాన్షియస్నెస్ నరకంలో ఉంటే కూడా వానికి తెలుస్తుంది ఏం జరుగుతుందో కాబట్టి మనం ఎప్పటికీ చనిపోం కృత నిబంధన విధానాలు ఇవన్నీ ఏస్ ప్రవ్ పుట్టినాక ఎవడు చనిపోడు అందరి లెక్క చెప్పాల్సిందే ఒక రోజు కాబట్టి ఈ యొక్క ఈ మూడు ప్రభుత్వాలు అంటే మనము మన జీవితంలో ఆత్మ మరియు రక్తము మరియు నీళ్లు అయితే గతంలో కూడా నేను ఒకసారి చూపించిన ఈ ప్రతి ప్రపంచంలో ఇవ ఇవి ప్రపంచాలను నేను చూపించిన ఇవన్నీ నీ శరీరంలో ఉన్నాయని చెప్తున్నా నీ జీవితంలో నేను చెప్తున్నా ప్రతి ప్రపంచంలో వాటికి సంబంధించిన ఆత్మలు నిన్ను ఆవరించడానికి ఆసక్తి చూపిస్తా ఉన్నాయి అయితే మనకు తెలుసు ఉదాహరణకి నీళ్ళు అనుకోండి నీళ్ళు లోకానికి సాదృశ్యం మనకు తెలుసు మరీన్ స్పిరిట్స్ గురించి మనం ఒకరోజు మాట్లాడినాం ఆ మత్స్య నీటి సముద్రపు ఆత్మలకు బహు కఠినమైన ఆత్మలను నేను చూపించిన మీకు సముద్రంలో ఉండే ఆత్మలు బహు భయంకరమైనవి అపవిత్రమైనవి అవి చాలా పవర్ఫుల్ అన్నట్టు అవి పట్టినాయంటే వాటి నుంచి విడుదల ముందాలంటే చాలా కష్టము కొంతమంది పాశ్రాలకి వారాల వారాలు ఉపాసండి ప్రారంభించినా వాటిని ఎలాగొట్టలేకపోతారు అన్నట్టు ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఉండదు కాబట్టి కాబట్టి ఇవి బహు పవర్ఫుల్ ఆత్మలు అన్నట్టు అవన్నీ మనలో రావడానికి ప్రయత్నిస్తాను ఎందుకు చెప్పినట్టు ఈ గతంలో వాటికి అధికారం లేదు వాటికి లైసెన్స్ లేదు ఈ అవి ఆత్మలు కాబట్టి ఈ భూమి మీద ఉండాల్సినది ఒక జీవం శరీరం ఉన్న వాళ్ళే శరీరంలో ఈ భూమి మీద ఆత్మలు వేరే ప్రపంచాలలో ఉండాలి ఆకాశంలలో ఉండాల వాళ్ళు మహాకాశంలలో ఉండాలి వాళ్ళు భూమి మీద ఉండడానికి వీల్లేదు వాళ్ళు భూమి ఉండాలంటే నిన్ను కోరుకోలే ఎందుకంటే నీలో ఆ ప్రపంచం నీ శరీరంలో దేవుడు అట్లా వాటిని నేను చూపించిన వాడు గతంలో మనిషిలో ఏం పెట్టింది దేవుడు మనిషిలో మొత్తం సృష్టిని పెట్టిండి అని చూపించాను వాక్యం నేను మొత్తం సృష్టిని నీ శరీరంలో పెట్టిండి ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకు పెట్టిండే ఇప్పుడు నాకు అర్థమవుతుంది నీలో ఆత్మీయ ప్రపంచం ఒకటి ఉంది కాబట్టి ఆ ప్రపంచంలోనికి రకరకాల ఆత్మలు రావడానికి ప్రయత్నిస్తున్నాయి మనకు తెలుసు రెండు రకాల ఆత్మలు ఒకటేమో వెలుగుకు సంబంధించినవి ఒకటేమో చీకటికి సంబంధించిన ఆత్మలు అయితే వెలుగుకి సంబంధించిన ఆత్మలు కూడా కోట్ల కోట్ల కొలది ఉంటాయి అవి చీకటి సంబంధించిన ఆత్మలు కూడా కోట్ల కోట్లలో ఉంటాయి అవి చీకటి సంబంధించినవి మనకు తెలుసు అవి బహు అపవిత్రమైనవి శరీర క్రియల సంబంధించినవి కాబట్టి ఆ చీకటి ప్రపంచానికి నువ్వు తలుపులు తెరిస్తే అందులో నుంచి కోట్లాది కోట్లది ఈ సేన అనే దయలు వాడు అది ఓపెన్ చేసుకుంటే డోర్ డార్క్నెస్ డోర్ దాని వలన వాడిలోనికి ఆ భయంకరమైన అపవిత్రాత్మలు ఆ కాబట్టి మనం ఇప్పుడు ఈ అర్థం చేసుకుంటాం ఇప్పుడు రక్షింపబడ్డి నువ్వు బాప్తిజం పొంది పరిశుధాత్మ కొర కనిపెట్టుకున్నప్పుడు నీ హృదయాలకు వస్తున్నాడు పరిశుధాత్మ యోగకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ వాక్యం ఉంది తండ్రి నేను మీ దగ్గరకు వచ్చి బస చేస్తానన్నట్టుంటే మన హృదయంలో మన జీవితంలో తండ్రి కుమారుడు పరిశుధాత్ముడు ముగ్గురు ఏకీభవించి మనలో నివసిస్తారంట కానీ మనలో ఆల్రెడీ మూడు ప్రపంచాలు ఉన్నాయి అవి ఏంది ఆత్మ నీళ్లు దాని తర్వాత రక్తం కాబట్టి మన శరీరంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ సముద్రపు ఆత్మలు లేక నీటి ఆత్మలు మనలోనికి మనలోనికి రావడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటాయి ఎదురు చూస్తుంటాయంట పొంచి ఉంటాయంట గడప దగ్గర అవి నువ్వు ఎప్పుడు నీ డోర్ ఓపెన్ చేస్తే ఆ మత్స్య మనకు తెలుసు అవి సముద్ర నీటికి సంబంధించిన ఆ మోహపు కోరికలు కామవాంఛలు ఇవన్నీ వ్యభిచారము ఇవన్నీ భయంకరమైనట్టు అవి ఆత్మలవి వాటి అందుకే మీరు అసలు నేను సినిమాలు చూడం కాబట్టి మనకు తెలియదు కాబట్టి చెప్పాం కానీ సీ బీచెస్ దగ్గర అందరు మనుషులు పిచ్చి పిచ్చిగా జీవిస్తుంటారు నగ్నంగా సగం నగ్నంగా సముద్రాల దగ్గర ఎందుకంటే వాళ్ళకి మరీన్ స్పిట్స్ పట్టింటాయి అపవిత్రమైన జీవితాలు అక్కడ చాలా పవిత్రమైన జీవితాలు వ్యభిచారం జరుగుతుంది సి సముద్ర ఆ యొక్క ఏమంటే మాట ప్రపంచంలో సముద్రాల దగ్గరనే ప్రపంచ వ్యభిచారం బాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే నీకు నాకు అర్థమైపోయినాయి అవి ఈ లోకస్లకు అర్థం కావు అవి మరీన్ స్పిరిట్స్ అవి లేక సముద్రపు ఆత్మలు అవి అవి పట్టుకుంటే విడిచిపెట్టడం చాలా కష్టం ఎందుకంటే ఆ వ్యభిచారపు ఆత్మ వాళ్ళం పట్టిందంటే వాళ్ళు చనిపోయేంత వరకు విడిచిపెట్టవాలి వాళ్ళు చనిపోతడు అవి వాళ్ళ పిల్లలకి వెళ్ళిపోతాయి వాళ్ళ పిల్లలు కూడా అట్నే జీవిస్తారు వాళ్ళు అట్లనే చనిపోతారు వాళ్ళ పిల్లలు పిల్లలు అట్నే జీవిస్తారు అన్నట్టు కేవలం ఏసు ప్రభు యొక్క రక్షణ ప్రణాళిక ప్రకారంగా వాక్యాన్ని ప్రకటిస్తేనే కానీ వాళ్ళ అందులో నుంచి బయటికి రాలేరు నువ్వు మరి విశేషంగా అటువంటి వారికి సువార్త ప్రకటించాలంటే నీకు పరిశుధాత్మ లేకపోతే ఏమవుతుంది తెలుసా చాలా డేంజర్ చాలా డేంజర్ అది నేను ఇప్పుడు ఓపెన్ చెప్పాను కానీ అది వాళ్ళ తల మీద ప్రార్థన చేస్తే నీకు పారాలిసిస్ వస్తుంది అది ఖతర్నాక ఆత్మలవి కొన్నిసార్లు అందుకే వెనక ముందు నేను ఆలోచిస్తుంటాను చేయబెట్టాలన్నా వద్దా చేపెట్టాలన్నా వద్దాని అడుగుతూ ఉంటాను దేవుడు నేను చేపెట్టి ప్రార్థన చేయాలన్నా లేదా కొందరికి నేను చేయబెట్టి ప్రార్థన చేయండి మీరు ఎప్పుడైనా గమనించండి లేదా తల ప్రార్థన చేయండి ఎస్టు ఎందుకంటే అది ఆత్మీయ నడిపింపు అంతే నాకు తెలియదు నేను ఎందుకంటే చేస్తాను కొందరికి శేఖండి ఇవన్నీ నమస్త పెడతాను అది నాకు నేను చేస్తాను ఇది పర్శురాత్మ చేత నడిపింపడాలంటే ఇవి కొన్ని అనుభవాల గురించి నేను మీ మాట్లాడుతున్నాను ఈరోజు ఆత్మీయ ప్రపంచానికి నువ్వు ఏ ఆత్మలకి దారి తెరపవు పవల్ హండ్రెడ్ హెబుల్ అస పత్రికలో ఈ సాక్షి సమూహము ఎదురు చూస్తారంట ద క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ అనుంది కదా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎవరు ఎవరు మమ్మల్ని ఆహ్వానిస్తారా అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తులను కాదు నీ హృదయం ఆహ్వానిస్తుంది ఆత్మ అనేది ఒక విశేషమైన శక్తి ఎబిలిటీస్ అంటాము ఇంగ్లీష్ ఏమంటాము ఎబిలిటీస్ ఇంగ్లీష్ పనితనం అనొచ్చు కావాలంటే అంటే ఆ ఆత్మ వెనకల ఒక పనితనం ఉంటుంది అన్నట్టు ఉదాహరణకి ఏలియా అన్నాడు అనుకోండి ఏలియా కూడా ఆ సాక్షి సమూహంలో ఉన్నాడు మరి ఏలియా ఏలియాని నువ్వు నీ హృదయంలోకి ఆహ్వానిస్తే నీ ఆత్మీయ ప్రపంచానికి ద్వారం తెరిస్తే ఏలియా నీ హృదయంలో తెలుసా ఏలియా పరిచర్ ఎట్లా ఉండని అట్లా ఉంటుంది నేను అందుకే చాలా జాగ్రత్తగా వీళ్ళ గురించి నేను ధ్యానిస్తూ ఉంటాను అమ్మో ఏలియా ఆత్మని నేను స్వీకరిస్తే ఏం జరుగుతుంది చివరికి నా సేవ స్టార్టింగ్ లో బానే ఉంటుంది చివరికి ఏమవుతుంది ఎజబెల్కి భయపడి పరిగెత్తి పెయింట్ అదే రీతిగా మోషే ఆత్మని నేను స్వీకరించాను అనుకో ఏమవుతుంది నేను గతం గురించి ఎక్కువ చెప్పగలను కానీ మోసే భవిష్యత్తు గురించి ఎక్కువ చెప్పలేక ఆయన ఆయన సేవ అది కానీ కాదు మోసే మోసేకి ఏం జరిగిందో మనకు తెలుసు అరేణ్యంలో ఆయన అవిధ ఎక్కడ చూపించిందో తెలుసు దాని తర్వాత మోసే నువ్వు పోవు వాగ్నాదేశంలో కానీ చెప్పేసిడు ఆయన దేవుడు మార్చుకోలేదు మోసే ఎంత పశ్చాత్తపడిండో ఎంత అడిగిండో దేవుడిని అయినా దేవుడు ఇవ్వలేదు అవకాశం అదే రీతిగా ఎంతోమంది ఉన్నారు అక్కడ అబ్రహాం ఉన్నాడు సారా ఉంది అక్కడ ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరి జీవితాలు మనకు తెలుసు దానికి దావిధ ఉన్నాడు నేను దావిద్దు దావిద్దులోని ఆత్మను నేను స్వీకరించగలనా స్వీకరిస్తే నా పరిస్థితి ఏంది రోజు దావిదు చేసిన పాపము నన్ను ఎంటాడుతుంది అందుకు ఆయన చనిపోయేంత ఆ పాపపు పరిణామాన్ని అనుభవించిండేనా బాధతో వేదనతో ఆయన మరణ మీద ఉన్నాడైనా అటనే మరణించాడు మరణిస్త కూడా మోసపోయాడు ఏ స్త్రీనైతే ఆయన మోసం చేసి పెళ్లి చేసుకుంటా ఆ స్త్రీని మోసం చేసి ఆయన రాజ్యాన్ని కొట్టేసింది తన కుమారునికి తెచ్చుకుంది మోసపోయింది కాబట్టి ఇప్పుడు దాని ఆత్మ నేను స్వీకరించాలన్నా స్టార్టింగ్ లో బాగున్నాడు చివరికి ఇది కాబట్టి ఎవరి ఆత్మ నేను స్వీకరించాలా నేను డైరెక్ట్ గా చెప్పాను కానీ క్లూ ఇచ్చేసి అది మీ ఇష్టం మీరు తరచు ధ్యానించండి బైబిల్ అంతట్లో బహు నీతిమంతునిగా జీవించిన నోవా ఆత్మని నేను స్వీకరించాలన్నా అంటే ఆత్మను స్వీకరించడం అంటే ఆ మనిషిని కాదు ఆ ఎబిలిటీస్ని ఆత్మ వెనక దాని నడిపింపుని నోవా ఆత్మను స్వీకరిస్తే అయితే నోవాది విధేయత జీపించింటే కష్టపడి ఓడా కట్టుకున్నాడు కుటుంబాన్ని రక్షించుకున్నాడు దాని తర్వాత త్రాగి తన జీవితం ఎట్లా తరైందో మీకు తెలుసు తన కుమారుణ్ణే క్షపించాల్సి వచ్చింది చివరికి అట్లాంటి ఆత్మ అవసరమా కాబట్టి సాక్షి సమూహము ఎదురు చూస్తున్నారు ఎవరు రావాలని అయితే నేను చివరికి అన్ని స్టడీ చేసినంత ఉదాహరణకి పౌ పౌలుని స్వీకరించాలనా తిమోత్తిని స్వీకరించాలన్నా పేతురిని స్వీకరించాలనా అంటే వారి వారిలో ఉన్న ఆత్మని అదే రీతిగా యోహాను బాప్సిజం ఇచ్చి యోహాను ఆత్మన చచ్చిపోయింది కదా అనుమానించిండు కదా యశ్వని అంతకుముందు ఈయన లోకపాపం మోసుకొని పో దేవుని గౌరపిల్ల అన్నాడు నా వెనక వచ్చేవాడు నాకంటే యోగిని అన్నాడు ఆయన చొప్పుల వారం ఇప్పటికూ నేను యోగుని కాదన్నాడు నేను మీకు నీళ్లలో బాప్సం ఇచ్చితేను కానీ ఆయన మీకు ఆత్మతోనూ అగ్నిలోనూ బాప్సం ఇచ్చినన్నాడు అంత గొప్ప సాక్ష్యం చెప్పి జైలు వేసినాక రాబవు మెసేవు నువ్వేనా లేక ఇంకొకరికొరకు ఎదురు రాలనా అని పంపిస్తాడా ఏం జరిగింది లాస్ట్ కష్టపడికి కాబట్టి ప్రతి ఆత్మని ఎందుకు వివేచించమన్నాడో దేవుడు ఎన్నిసార్లు మనల్ని హెచ్చరించిండో అయితే నేను ఎంతమంది చూసినాను మిత్రుశైల అందరికంటే ఎక్కువ కాలం బ్రతికినాడు ఆయన ఆత్మని నేను స్వీకరించాలన్నా కానీ మిత్రుశైలలో పాపం తెలిసిన నేను చెప్పాను ఇప్పుడు ఎంతమంది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు పురాతనమైన భక్తులు వాళ్ళందరినీ ఆత్మని నేను స్వీకరించాలన్నా వాళ్ళు ఎదురు చూస్తారు ఎందుకంటే వాళ్ళ పరిచర్య కంప్లీట్ కావాలంటే నీలోకి రావాలి కానీ వాళ్ళు నీలోకి వస్తే వాళ్ళ గుణగణాలు నీళ్ళకి వస్తాయి అది నా ప్రాబ్లం కాబట్టి ఆత్మ ఈ నీ నీలో ఉన్న ఆత్మ ప్రపంచంలోనికి అనేకమైన ఆత్మలు రావడానికి ప్రయత్నిస్తున్నాయి వెలుగు ఆత్మలనా లేక చీకటి ఆత్మలనా అది నీ తీర్మానం మనం ఇంతకాలము చీకటిలో ఉన్న వాళ్ళము తన కుమారుని మరణ భూస్థాపనపు ద్వారా తండ్రి మనకి వెలుగును అనుగ్రహించిండు చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకొచ్చిండు మనల్ని తన గుణాతిశయంలో ప్రచురించే పని నిమిత్తము ఏర్పరచబడిన వంశము యాజక సమూహము రాజులైన యాజక సమూహంగా తయారు చేసుకున్న ఇస్ప్రం అంతకు పాధిక్యత ఇచ్చిండు వెలుగు కాబట్టి మనము వెలుగు సంబంధులను వెలుగు సంబంధించిన ఆత్మీయ ప్రపంచంలో నుంచి స్వీకరించాలి కాబట్టి మరి ఇప్పుడు ఎవరిని స్వీకరించాలని మీరు చెప్పండి ఎవరి ఆత్మ నాకు తెలిసిన కాడికి తప్ప ఎవరు పర్ఫెక్ట్గా లేకపోయారు పాత నిమ్మిన కాలంలో అబ్రాహము అబద్ధాలు చెప్పిండు మొత్తం సంపూర్ణంగా విశ్వాసం పెట్టి వచ్చిండా అంటే లేదు అన్ని విడిచిపెట్టి రమ్మంటే ఒక గాడిని తెచ్చుకుని సరే పర్లేదు గాడిని అవసరమే కానీ తండ్రిని తెచ్చుకున్నాడు తర్వాత తమ్ముని కుమారుని తెచ్చుకున్నాడు ఎందుకో మీకు చూపించిన గతంలోనే తండ్రి అయితే తెలియగలవాడు లోకం చూసిన చూపిస్తాడు పరమ తండ్రి మీద ఆరపడం అంటే ఈ లోకాత్మక మీద తండ్రి మీద ఆరపడండి కొట్టాటకి యవనస్తుడం అవసరం కాబట్టి లోతం తెచ్చుకున్నాడు అంటే శరీరాన్ని ఆశ్రయించినాడు అవన్నిటినీ విడిచిపోయినాకనే ప్రభు తన వాగ్దానాన్ని నెరవేర్చుకుండా నా జీవితం అంతవరకు ప్రభు చేసిన తండ్రి చేసిన వాగ్దానము అతని జీవితం నెరవేరలేదు కాబట్టి నాకు అటువంటి ఆత్మవసరమా కాబట్టి ఈ నోపు తప్ప తప్ప ఎవరు కూడా పర్ఫెక్ట్ గా ఆయన కొరకు జీవించలేదు ఎందుకంటే దేవునితో నడిచిన వాళ్ళలో ఆయన ఒక్కడే ఇంకొవ్వరు లేరు బైబిల్లో అందరు లాస్టే పోగొట్టుకున్నారే పౌళ్ళుకి దేవుడు హెచ్చరించిండు ప్రవచనం ద్వారా పోవద్దు అని నువ్వు పోతే ఖచ్చితంగా చనిపోతావు అని అయినా కానీ పోయిండు నేను చనిపోయినా పర్లేదు అని పోయిండు ఎప్పుడైనా చదివింది రమేనా వాక్యం అక్కడ పోయినాక చనిపోయింది ఆయన అంటే ఆయనకి చనిపోవాలని ఇష్టం ఉంది అంతే విరక్తి విరక్తి చెందినట్టుండడు విసుగు చెందినట్టుండడు ఎదకాలం మీ తలనొప్పులని వెళ్ళిపోతుంది నేను తండ్రి దగ్గరికి అనేసి కానీ వ్యూహాను ప్రకటన గ్రంథం రాసిన వ్యూహాన్ గురించి మనం ధ్యానించినప్పుడు వ్యూహన్ భక్తిని గురించి ఏసు ప్రవర్తనికి వాగ్దానం చేసి నువ్వు చావవా అని వరకు కూడా ఎవరు తెలియదు ఆయన బాడీ ఎక్కడుందో ఒకటి తెలియదు కదా ఈ రోజు వరకు ఎవరు ఆయన ఎక్కడుండడం ఆయన మరణము రుచి చూడకుండా వెళ్ళిపోయిండు అది పర్ఫెక్ట్ గా జీవించిన ఆ వ్యక్తి దేవుడితో మూడు వందల సంవత్సరాలు నడిచిన వ్యక్తి అటువంటి వాణి అనుభవాలు నీకు అవసరమా లేదా ఇష్టమా లేదా నేను హానుకు గ్రంథం గురించి చదవమని ఎప్పుడు చెప్పాను ఎవరికి ఎందుకంటే అందులో కొంత కన్ఫ్యూజన్స్ ఉంటాయి కొంత మోసాలు ఉంటాయి నేను చదివిన లాక్డౌన్ టైంలో మూడు పుస్తకాలు హానుకు గ్రంథం గురించి బైబిల్లో పెట్టలేదు దాన్ని ఎందుకంటే ఆ బైబిల్ని కుదిర్చిన వాళ్ళు ఆ పుస్తకాలన్నింటినీ జమ చేసిన వాళ్ళకి హానుక గ్రంథం అర్థమే కాలేదు దాన్ని ఎట్లా పెట్టాలని అర్థం కాలేదు అందుకే దాన్ని పక్కకు పడేశారు ఆ గ్రంథం పక్కకు పెట్టేశారు వాళ్ళకి అర్థం కాలేదు ఆ పుస్తకాలు దానికి పరిశుధాత్మ నడిపించుకుండాలా వాళ్ళ హానుక గురించి బైబిల్ లేదా యూధా పత్రికలు లేదా పౌలు మొదటి దేశ పత్రిక నాలుగవ అంత్యంలో చెప్పలేదా ప్రభు తిరిగి వచ్చినప్పుడు తన వేవేలా భక్తులను వెంట పెట్టుకుని వచ్చిన యూధ చెప్పలేదా ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆర్భాటంతోనూ తదనంత శబ్దంతోనూ దేవుని బురతో తిరిగి వచ్చిండు వచ్చినప్పుడు తన భక్తులను వెంట పెట్టుకొని అక్కడ అంటే పౌలు కూడా చదివిండి ఆ పుస్తకం యూధ చదివిండి ఆ పుస్తకం చదివిండు కాబట్టి అలా రాయగలిగి ఆయన మరణము చూడకుండా ప్రభు దగ్గరికి వెళ్ళిండు ఈ శరణంలోని మరణం విడిచిపెట్టకుండా అంతగా పర్ఫెక్ట్గా ఉన్నాడు ఆ వ్యక్తి ఆయన ఆత్మని నేను స్వీకరించాలన్నా అంటే ఆ యోగ్యతని నేను స్వీకరించాల అది మన తీర్మానానికి సంబంధించింది కదా కానీ ఆశ్చర్యమే రోజు ఎందుకు చర్చలో రోగాలు ఉన్నాయి రోగాలు ఉంటేనే మనిషి చనిపోతాడు మీకు తెలుసా రోగాలు రానంత వరకు వాడు దీర్ఘకాలంగా పరుకుతాడు రోగాలు వస్తేనే ఆయుష్ తగ్గిపోతూ ఉంటాయి ఎందుకు ఆ రోగాలు ఎక్కడి నుంచి ఈ వ్యక్తి సేనా అనేవాడు దానికి ఆచీకటి ప్రపంచానికి తన ద్వారాన్ని తెరిచిపెట్టుకుంటూ తన ఆత్మ ప్రపంచం యొక్క ద్వారాన్ని ఆ చీకటి వచ్చి అపవిత్రాత్మలన్నీ వచ్చి వాడిని గాయపరిచినాయి వాడు కొట్టుకున్న రాళ్ళతోనిచ్చే తల అన్ని మం అంత పుండ్లు పుండ్లు ఉన్నాయి వాడి శరీరంలో గాయపరచుకునే ఈ ఆత్మలు చేస్తే అన్నట్టు కాబట్టి మనము వెలుగు ఆత్మ వెలుగు సంబంధం కాబట్టి వెలుగు ఆత్మకే మనం అవకాశాలు ఇవ్వాలా అయితే మీరు అనేది ఎన్ని ఆత్మలు ఉన్నాయి బ్రదర్ ప్రపంచంలో ఎన్నో ఆత్మలు ఉన్నాయి బైబుల్లో చూపించాలంటే మనకి ఈరోజు టైం జరిగిపోదు కానీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో ఎందుకంటే మనం ఫార్టీ ఫైవ్ మనకి అది స్వరాజ్ బాయ్ మెసేజ్ పెడతా ఉంటాడు ప్రతిరోజు ఓన్లీ ఫార్టీ ఫైవ్ మినిట్సే చెప్పాలనేసి మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాటినామంటే అవిధేత అన్నట్టు అది కాబట్టి మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాటొద్దు నేను సండే కూడా చూస్తూ ఉంటాను సండే నేను స్టార్ట్ చేసినానంటే వాక్యము నాకు వచ్చేది అరౌండ్ టెన్ ఓ క్వార్టర్ టు కదా నైన్ ఓ క్లాక్ వాక్యం నైన్ ఫార్టీ ఫైవ్కి క్లోజ్ చేస్తా అట్ ద బెస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అటు ముందుకు వెళ్తుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫార్టీ ఫైవ్ చూస్తా రికార్డింగ్స్ తర్వాత రికార్డింగ్ సైజ్ కూడా చూస్తా అప్ టు అప్లోడ్ చేయక ముందు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ కంటే ఎక్కువ అది దాటది ఎందుకంటే ఇది విధేయత ఈ సేవా పరిచర్ అంతా విధేయతకు సంబంధించింది వాళ్ళ లీడరు లీడర్ ఏం చెప్తే నువ్వు అది చేయాలా స్వరాజారికి కేథలిక్ సిస్టర్కి లీడర్షిప్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది అయితే చేయకపోతే నువ్వు అవిధేయడం అన్నట్టు అప్పుడు మన దానికి ఏం ఆత్మ వస్తుందో ఊహించుకోండి వెలుగు ఆత్మ చీకటి ఆత్మ వస్తుందా వాటికి మనం డోర్స్ తెరవద్దు ఆజ్ఞని మనము శిరసా అంతే కాబట్టి నీ బాడీ నీకు ఒక గేట్ ఉందనేసి మనం చూసినా పోయిన ఆదివారం నువ్వే ఒక గేట్ దాన్ని ఎంత జాగ్రత్తగా క్లోజ్ చేసుకుంటే నీకు అంత మంచిది అపవిత్ర ఆత్మలకి నువ్వు అవకాశం ఇవ్వద్దు వాటికి డోర్స్ తెరవద్దు యశ్ తప్ప కాబట్టి ప్రపంచంలో అనేక రకమైన వెలుగు ఆత్మలు ఉన్నాయి అని కూడా మనం చూస్తున్నాం ఉదాహరణకి యశ గ్రంథం చూడండి నేను గతంలో చూపించిన ఒక రోజు దీర్ఘ ధ్యానిస్తామని చెప్పిన కానీ నేను ఎప్పుడు కూడా అటెంప్ట్స్ చేయలేదు ఇంకా రిలీజ్ కాలేదు నాకు అది కాబట్టి జస్ట్ మలో మరోసారి నేను జస్ట్ చూపిస్తాను అంతేకాని నేను విశదీకరించాను పదకొండవ అధ్యాయం ఎశా గ్రంథము పదకొండవ అధ్యాయంలో దేవుని యొక్క ఏడు ఆత్మలు అనుంది అది నేను ప్రకటన గ్రంథంలో ఎన్నో రికార్డింగ్స్ చూపించిన నేను గతంలో ద సెవెన్ స్పిరిట్స్ ఆఫ్ గాడ్ అని ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చూస్తాం ఏడు ఆత్మలు అనున్నాయి ఏడు ఆత్మలు ఎట్లుంటే ఆత్మ పరశుదాత్మ ఒక్కటే కదా ఏడు ఆత్మలు ఎక్కడికైనా వచ్చినాయి మళ్ళీ బైబిల్ చెప్తుంది కదా ఏడు ఆత్మలని చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో ఎవరైనా చదవచ్చు కూడా ప్రకటన ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుతున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపమును ప్రజ్వలించుతున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు చూడండి అక్కడ ఏడు ఆత్మలు ఉన్నాయి ఒక్క ఆత్మ కాదు మనకు తెలుసు ఇంతకాలము పరశుద్ధాత్మ ఒక్కడే అని కానీ అక్కడ ఏడు ఆత్మలు ఎందుకున్నాయి చెప్పండి ఏ రోజు కూడా మనం ప్రశ్నించినాము సరే ఆ రికార్డింగ్స్ నేను చూపించాను దీర్ఘంగా కానీ ఎప్పుడు కూడా దాని లోతులకు పోవలేదు మనం పోవాలా వాక్యపు లోతులకి పోకపోతే దానికి అర్థమే లేదు మనం పర్టికులర్గా మన గ్రూప్లు వాళ్ళకి కాబట్టి ఏడు ఆత్మలు ఏడు సంఘాలు ఏడు నక్షత్రాలు ఏడు ద్వీపములు ఏడు ఏడు దీపములు ఏడు దూ ఏడు గురుదూతలు అట్లనే ఏడు బూరలు ఏడు ముద్రలు ఏడు పాత్రలు అన్ని ఏడు ఏడు ఉంటాయి కదా అక్కడ కాబట్టి దేవుని ఏడు ఆత్మలు ఇక్కడ చాలా తేటగా చెప్తుంటే భక్తుడు పట్టణ గ్రంథం నాలుగో అధ్యాయంలో అయితే యశాభక్తుడు వాటిని విశదీకరించింది మన చూడండి ఒకసారి యశా గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి నాలుగు వర్షాలలో ఇంగ్లీష్లో చాలా బాగుంది కానీ తెలుగులనే నాకు కన్ఫ్యూజన్ ఉంది తెలుగులో అప్పటికి నేను చూపిస్తున్న ప్రయత్నించినట్లు ఇప్పటికీ ఎందుకంటే ఇంగ్లీష్ బైబుల్లో రాసినట్లే లేదు తెలుగులో ఆ తర్జుమలో ఏం జరిగిందో పదకొండవ అధ్యాయం మొదటి వస్తుంది యశయ్య మృదు నుండి చిగురు పుట్టును వాణి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించను ఇంగ్లీష్ చదువుతున్నాను దేర్ షెల్ కమ్ ఫోర్త్ షూట్ ఫ్రమ్ ద స్టంప్ ఆఫ్ జెస్సీ And a branch from his roots shall bear fruit. Ankuramu yedigi falinchnu. Falamu och chinu. Anundhakada. Chettu. Yeşayimoddu nundi. Chiguruputtu nundi. Vani ver nundi. Ankuramu yedigi falinchnu. Anundi yedigi falinchnu. Anundi yedigi falinchnu. Pandla dasha koshu thadhaan jepthu nundi. English lho chala thayetan kundi. Shall bear fruit anundi. And the spirit of Lord shall rest upon him. Iti yes pragurichi maakimi. Pravacharan iti. ఏసు ప్రవచనం ఏసు ప్రభుకి సంబంధించిన ప్రవచనం యశై అంటే దావిదు గోత్రం నుంచి కదా వచ్చింది యేసు కాబట్టి ఏసుప్రభు గురించి ప్రవచిస్తున్నాడు ఆయన ఎట్లా ఫలి ఎట్లా ఫలిసరనుంది తర్వాత రెండో వర్షంకి వచ్చేప్పటికీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ షాల్ రెస్ట్ అఫ్ ఆన్ అనుంది స్పిరిట్ ఆఫ్ ద లాడ్ షాల్ రెస్ట్ అఫ్ ఆన్ అంటే ఏసు ప్రభులో సంపూర్ణంగా ఉంటుంది అని ఉంది అక్కడ ఉంటాడని ఉంది ఇంగ్లీష్లోకి వస్తే ఏమైంది తెలుసా తెలుగులోకి వస్తే యహోవా ఆత్మ అనుంది యహోవా ఆత్మ అతని మీద నిలుచును అనుంది ఇక్కడేమో ఇంగ్లీష్లో అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ షెల్ రెస్ట్ అప్ ఆన్ అనుంది తర్వాత అంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకుంది ఏంటంటే యహోవా ఆత్మ ఫస్ట్ది అని అర్థం చేసుకో రాసుకున్నప్పుడు తర్వాత జ్ఞానాత్మ వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన ఇచ్చే ఆత్మ బలము ఇచ్చే ఆత్మ బలమునకు ఆధారమగ ఆత్మ దాని తర్వాత తెలివినిచ్చే ఆత్మ ఆరవది దాని తర్వాత యహోవయల భయభక్తులు పుట్టించు ఆత్మ ఏడవది ఇవి ఏడు ఆత్మలు అయితే ఇది సాధ్యము పరిశుదాత్మ ఒక్కడే కదా అది తన నుంచి ఇంతగణం రావడం ఏంది మొదటి ఆత్మ యహోవ ఆత్మ రెండవది జ్ఞానాత్మ మూడవది వివేకాత్మ నాలుగవది ఆలోచన ఆత్మ ఐదవది బలమగు ఆత్మ ఆరవది తెలివి అగు తెలివినిచ్చే ఆత్మ ఏడవది భయభక్తులు దేవుని ఎందుకు భయభక్తులు పుట్టించు ఆత్మ నేను కోరుకున్న ఆత్మ అది నా లైఫ్లో ఎందుకంటే ఆ ఆత్మను పొందుకుంటే ఆటోమేటిక్గా తక్కిన ఆత్మలన్నీ నాలో అంటే ఇవన్నీ ప్రత్యక్షతలను చెప్తున్నాడు పూర్తిగా చెప్పాలంటే పాత నిబంధన కాలపు ఆత్మ ఫలాలు ఎందుకంటే ఫలము అంటే ఏంది ఆత్మఫలం అంటే గల్తులు రాష్ట్ర పత్రికలు చూస్తాం మనం సరే ఈరోజు కూడా నేను ఇవి చెప్పలేకపోతున్నాను ఏ రోజున్నా ఒకరోజు వీటిని దీర్ఘంగా నేను చూపిస్తా ఈ ఏడు ఆత్మలకు సంబంధించిన దీర్ఘంగా గల్తులు రాష్ట్ర వస్తే వాక్యాన్ని ముగింపు దశకు వస్తున్న ఇంకొక ఫైవ్ మినిట్స్లా నేను చూడండి గళితుల రాష్ట్ర పత్రికలో అధ్యాయము ఇరవై వచనంలో ఆత్మ ఫలముల గురించింది అంటే ఫస్ట్ ఆత్మనికుండాల నీకు ఆత్మ లేకుంటే వాటి ఫలంలో నీలో ఉండవని చెప్తుంది ఇరవై రెండవ వచనం చూడండి అయితే ఆత్మ ఫలము బాగా అర్థం తీసుకోండి ఆత్మ ఫలము అంటే ఫలము ఫ్రూట్ అంటే నీ యొక్క సంతానం అన్నట్టు ఒక రీతికి గర్భ ఫలం అని ఎందుకంట అంటే గర్భం నీ నుంచి పుట్టినది కాబట్టి ఆత్మ ఫలం అంటే ఆత్మ యొక్క సంతానం అన్నట్టు రీతికి చెప్పాలంటే సంతానం అంటే కరెక్ట్గా ఉండదు కానీ ఆత్మ ఆత్మ నుంచి పుట్టినవన్నట్టు ఏందవి ప్రేమ పుడుతుంది సంతోషం పుడుతుంది సమాధానం పుడుతుంది దీర్ఘశాంతం పుడుతుంది దైనత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము తొమ్మిది ఉంటాయి కదా ఫలాలు ఆత్మఫలాలు కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఒక వ్యక్తి కంటే కుమారుణ్ణి కానీ కుమార్తె కానీ ఆ వ్యక్తి ఆ బిడ్డ కూడా మనిషి అట్లనే ఆత్మ కంటే లేక ఆత్మ ఫలాన్ని ఇస్తే అవి కూడా ఆత్మలే అంటే ప్రేమ అనేది ఒక ఆత్మ ఈరోజు నువ్వు గ్రహించాల సంతోషము అనేది ఒక ఆత్మ ఎందుకంటే ఆత్మ ఆత్మ ప్రసవించిన క్రీచర్స్ అన్నట్టు జీవులు అన్నట్టు ఇవి ప్రేమ అనేది ఒక ఆత్మ ప్రేమ అంటే ఆత్మాలో జీవం కాబట్టి ప్రేమ అనేది ఆత్మ సంతోషం అనేది ఒక ఆత్మ సమాధానం అనేది ఒక ఆత్మ దీర్ఘశాంతం అనేది ఆత్మ దయలుత్వం ఆత్మ మంచితనం ఆత్మ విశ్వాసం అనేది ఆత్మ చూడండి విశ్వాసం అనేది కూడా ఆత్మనే అని ఇంత తేటగా చెప్తున్నాడు అంటే నువ్వు పరుశుద్ధ పొందుకుంటే పరిశుద్ధాత్మ ఫలము విశ్వాసరూపకంగా వస్తుందంట అందుకు పర్శుద పొందుకోవాలని చెప్తున్నాను నీకు అనుమానాలు రాకుండా నీలో శరీర కార్యములు బయటకు రాకుండా ఉండాలంటే నీకు ఆత్మఫలాలు కనిపించాలంటున్నాడు పౌలు ఈ పత్రికల్లో కాబట్టి పరిశుధాత్మ నడిపింపు ఎట్లా ఉంటుంది నీలో ఫలం తీసుకొని వస్తుంది అంటే నీలో ప్రసవిస్తాడు ఆత్మ ఒక చెప్పాలంటే నీలో తన ఆత్మలను ప్రసవిస్తూ అంటే వీటన్నిటికీ లీడరు ఈ ఆత్మలకు అన్నిటికీ లీడరు పరిశుధాత్ముడే ఒక్కడే పరిశుధాత్ముడు కానీ ఆయన ప్రత్యక్షతని చూపిస్తున్నాడు గతాలు చూసినాం మనం ప్రత్యక్షతలు అట్లనే ఫలాలు ఇక్కడ ఇప్పుడు ఫలిస్తుండ ఆత్మ నీలో వచ్చినప్పుడు ఆయన ప్రసవిస్తూ ఉంటాడు అంటే ప్రేమాత్మ సంతోషం ఆత్మ సమాధానాత్మ దీర్ఘశాంత ఆత్మ దయలుత్వం ఆత్మ మంచితనం ఆత్మ విశ్వాసం ఆత్మ సాత్వికమనే ఆత్మ ఆశా నిగ్రహం ఆత్మ ఈ ఆత్మలకి ఏది విరోధం ఉండదట ఎవరు అడ్డగించలేరట ఏ చీకటి శక్తులు అడ్డగించలేవట తర్వాత ఉదాహరణకి నీలో ప్రేమ ఆత్మ ఉందనుకోండి నీలో ప్రేమాత్మ పుట్టిందనుకోండి నువ్వు ఎట్లా ప్రేమిస్తావు మనుషులని వాడు ఎట్లున్నా కానీ ప్రేమిస్తావు వాడు వాడు బురదల ఉన్నా కానీ వాడిని ప్రేమిస్తారు వాడు రోగాలతో ఉన్నా కానీ వాడిని ప్రేమిస్త వాడు చూడడానికి వికారంగా ఉన్నా కానీ వాడిని ప్రేమిస్తావు రెండవదిగా నీలో సంతోష ఆత్మ ఉందనుకో నీ శరీరంలో ఎంత నొప్పి ఉన్నా నీకు ఆనందం ఉంటుంది రుచి చూడాలను అంతే ఎట్లా రుచి చూస్తావు ఆత్మ లేకపోతే నీకు ఆనందం ఉండదు సంతోషం ఉండదు నేను చెప్తున్నా ఫాల్స్ హ్యాపీనెస్ ఉంటుంది అంతే సంతోషము అనే ఆత్మ నీళ్ళ ఉంటే ఏమో తెలు తెలుసా చెరసలలో తండ్రులు తిని రక్తాలయ్యి గాయాలయ్యి పాటలు పాడుతున్నారు పౌలుశీలలు నువ్వు కూడా అట్లనే ఉంటావు నీ అనారోగ్యంలో నువ్వు ఆనందిస్తూ పాటలు పాడతావు నేను ఇది ఒక సీక్రెట్ నేర్చుకున్న నుంచి పౌలుశీల నుంచి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే ఇది పెద్దగా పాటలు పాడుతు ఎవ్వరు లేని టైంలో గొంతు విప్పి గట్టిగా వాడతాను చర్చిలో కూడా అంత పెద్దగా వాడా మేము సంతోష ఆత్మ నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలా అని ఎక్కడని సంతోషంతో గొంతు విప్పి పాటలు పాడుతూ ఉంటాను ప్రభుని మహిమపరుస్తూ ఉంటాను అసలు స్తుతించడం మీది పాడడం మీది తేడా తెలవాలా మనుషులకి నువ్వు దేవుణ్ణి స్తున్నావా ఆరాధిస్తున్నావా లేక పాటలు పాడుతున్నావా ఈరోజు చర్చ పాటలు వాడుతుంది ఆరాధిస్తలేదు ఎందుకంటే వాళ్ళలో ఆత్మ ఫలము అనే ఆత్మ లేదు సంతోషం అనే ఆత్మ లేదు ప్రేమ అనే ఆత్మ లేదు అందుకే కొట్టుకుంటున్నారు తనుకుంటున్నారు సమాధానము అనే ఆత్మ లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పరుశుదాత్మనే తృణీకరించిన వాళ్ళు యొక్క ఫలము ఎట్లా అనుభవించగలరు ఎవ్వడికి దీర్ఘశాంతం లేదు ఈరోజు ఎవడి జీవితంలో సమాధానం లేదు క్రిస్టియన్ లైఫ్ లో శరంలో రోగం నీకు సమాధానం ఇక్కడికి దీర్ఘశాంతం లేదు ఆతరం కావాలి అంత ఆతరం మాత్రం రెడీమేడ్ ఎవ్రీథింగ్ రెడీ టు ఈ అన్ని రెడీమేడ్ రెడీమేడ్ రెడీమేడ్ అంత ఓపికనే లేదు ఓడికి ఒక దయ లేదు మనుషులకి కఠినం అయిపోయిన రాళ్లలాగా తయారైపోతున్నారు మనుషులు ఎవరిలో మంచిదనం కనిపిస్తలేదు ఎవరిలో తగ్గింపు జీవితం లేదు ఎవరిలో కూడా సెల్ఫ్ కంట్రోల్ లేదు చూడండి విశ్వాసము అనేది కూడా ఒక ఆత్మ ఇప్పుడు మీకు అర్థమైతే శప్రవ్వ నాకు ఈ ఆత్మ అనుగ్రహించినైనా నేను ఈ విశ్వాసం అనే ఆత్మలో ఫలించాలా సరే మీరు అన్న అట్లా ఇస్తాడా బ్రదర్ ఫస్ట్ టైం నువ్వు పరిశుధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు అందులో నుంచి వెళ్ళిపోవద్దు ఫస్ట్ పొందుకోవడానికి ప్రయత్నపడాలి ఎందుకంటే రౌణ రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయులు ఎన్నిసార్లు నేను చూపించిన అడుగు ప్రతి వానికి ఇస్తానన్నాడు ఆత్మ అడగకపోతే ఇవ్వడు అంతే చర్చ్ అడుగుతలేదు ఈరోజు అందుకు ఇస్తలేడు ఆయన మనకు తెలుసు బలవంతంగా ఏం ఇవ్వడనేసి నువ్వు కోరుకోకపోతే నీకేం ఇవ్వడు అనుదే ఆహారం మాకు దయచేమని అడుగుతున్నా కాబట్టి నీకు ఇస్తున్నాడు అని అది మన అట్లా అడిగిన గురించి ప్రభు నాకు పరిశుదాత్మ కావాలి నేను పరిశుధాత్మ అభిషేకం ఉంటే తక్కిన ఆత్మలన్నీ నీలో ఉంటాయి ఈ ఆత్మలు చెప్పేది ఏంటంటే ఈ వెలుగు ఆత్మలు నీలో ఉంటే నీ దగ్గరికి ఏ బ్యాక్టీరియా వైరసెస్ నీ దగ్గర ఎటువంటి డిసీజెస్ ని శరంలో ఉండలేవు ఎందుకంటే అవి చీకటి ఆత్మలు అవి ప్రతి రోగము ఒక ఆత్మ నేను ఎన్నిసార్లు చూపించినా మీ గతంలో ప్రతి రోగం అది ఏ రోగమైనా కావచ్చు అవన్నీ వాటి ప్రపంచంలోకి వెళ్ళి ఇక్కడికి వచ్చినాయి నీ శరంలోకి ఎందుకంటే నువ్వు డోర్ ఓపెన్ చేసినావు కాబట్టి మంచి భక్తులే దేవుని బిడ్డలే విశ్వాసులే కానీ వాళ్ళు వెలుగుకి చోటి ఇవ్వలేకపోయినారు డోర్స్ చీకటికి తెలిసేసాను గంటలు గంటలు టీవీల ముందు సినిమా తీత్రాలు తిరిగి ముస్లమ్మ ముచ్చట్లు ఇవన్నీ డోర్స్ అన్నట్టు అవి అపవిత్రమైన మాటలు లోకాతీతమైన మాటలు లోకపు డోర్లు తెరుస్తున్నావు ముస్లమ్మ ముచ్చట్లు అపాతవి ఆత్మలు అవి అవన్నీ వచ్చేస్తున్నాయి నీళ్ళకి పూర్వం వాళ్ళంతా గడపల దగ్గర కూర్చొని ముస్లం ముచ్చట్లు పెట్టుకుంటాడు మృతాత్మి మృతాతలు అవ్వలు అవన్నీ వాళ్ళ ఆత్మలన్నీ వచ్చేస్తున్నాయి వాటికి ఓపెన్ చేసిన డోర్స్ ఇదైనా మనం తీర్మానించుకుందాం ఇట్టి వాటికి విరోధమైనది ఏమీ లేదంట నీలో పరిశుద్ధాత్మ ప్రసవించాలా అంటే ప్రేమ ఆత్మను సంతోష ఆత్మను సమాధాన ఆత్మను దీర్ఘశాంతమనే ఆత్మను దైనత్వములు మంచితనములు విశ్వాసములు సాత్వికములు ఆశానిగ్రహము ఇవన్నీ నీలో కనిపించాలా కనిపిస్తా చెప్పండి సరే నువ్వు చూసుకోకపోవచ్చేమో వేరే వాళ్ళకి కనిపిస్తే కదా ఉదాహరణకి నాలో ఏ ఆత్మ ఉందో మీరు ఎప్పుడైనా చూడగలిగినరా చూడాలా ఎందుకంటే ప్రతి ఒక్కరిని వివేచించమనా ప్రతి ఆత్మ వివేచించమనా లేదా దేవుడు వాక్యంలో నీ బాధ్యత అది అందుకే సేవకుల దగ్గర సేవకులతో టైం స్పెండ్ చేసినప్పుడు కొంతసేపు నేను నోరు మూసుకొని ఉంటా ఎందుకంటే ఆ సేవకుడు ఆ సేవకురాలు కొంతసేపు మాట్లాడితే నాకు అర్థమవుతుంది ఈమెలో ఏ ఆత్మలు ఉన్నాయి వెలుగుయా చీకటియా ఈయనలో ఏ ఆత్మలు ఉన్నాయి వెలుగుయా చీకటియా అది నేను డిసైడ్ చేసుకోనికి టైం పడుతుంది కొత్త కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అవర్ అన్నా మాట్లాడతా కంటిన్యూస్గా మాట్లాడిపిస్తా ప్రదర్ తను అప్పుడు తీర్మానించుకుంటా ఈ ప్రదర్థన్ కంటిన్యూ చేయాలన్నా పక్కకు జరగాలని ఎందుకంటే మీకు తెలుసు నిన్నునే వాళ్ళు ఫీల్ చేస్తారనేష్ ఎంత కష్టపడి పొద్దున ఐదు గంటలకు లేచి గంటసేపు నువ్వు వర్షిప్ చేసి నూనె నింపుకుంటున్నావు తొమ్మిది గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఏడు గంటల వరకు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటావు నూనె పీల్చేస్తారు వాళ్ళు నేను రెచ్చగొడతారు పిచ్చి పిచ్చి మాటలతో వాణి గురించి వీణి గురించి వాణి దిట్టు వీని తిట్టు బాస్ని తిట్టు కలిక్ తిట్టు సబార్డినెట్స్ తిట్టు నేను తిట్టి పిచ్చి నేను కోపా నీళ్ళు కోపాన్ని ఉద్రేకించారు ఇవన్నీ చీకటాత్మ నేను వాటికి డోర్స్ ఎప్పుడో క్లోజ్ చేసేసిన నమే నేరాలు పంపుతుంటే సైలెంట్గా డోర్స్ తెరవాను బ్రదర్స్ గురించి సిస్టర్స్ గురించి పాస్టర్ల గురించి ఎప్పుడు నేను వ్యతిరేకంగా మాట్లాడాను అది డోర్స్ తెరవడం వ్యతిరేకపు ఆత్మలకి డోర్స్ తెరవడం ఇదైనా మనం తీర్మానించుకుందాం నేను ఇక మీదట అన్ని డోర్స్ క్లోజ్ చేస్తున్నా ప్రవ్వ ఇంతకాలం ఎన్నో ఓపెన్ చేసి ప్రవ్వ చెత్తగా చేర తయారైపోయినా శరణమంతా కృషించిపోయింది ప్రవ్వ నా జీవితం కృషించిపోయింది ఎంతో నిష్ఫలం అయిపోయింది నన్ను క్షమించి ఇక మీదట నేను వాటికి డోర్స్ తెరవాను కేవలం పరిశుద్ధాత్మకి తప్ప ఎవరికి నేను డోర్ తెరవ పరిశుధాత్మ వచ్చినప్పుడు మమ్మల్ని సర్వ సత్యంలో నడిపిస్తారు మీరే సత్యం మిమ్మల్ని మీ దగ్గర నడిపిస్తాడు కాబట్టి నేను ఆత్మ రక్తము మరియు నీళ్లు ఇవి మూడు సాక్ష్యము సాక్షులు మా శరీరంలోని మా జీవితం మీదే విషయాన్ని మీరు మాకు చూపిస్తారు కాబట్టి ఆ నీటికి సంబంధించిన ఆత్మలని మా పూర్వీకుల నుంచి వచ్చిన అనారోగ్యముల ఆత్మలని రక్తంలో వాటిని గద్దెస్తున్నాం ఏసుక్రీస్తున్నా డి పాట్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ యూ అది గెట్ అవుట్ ఆఫ్ అవర్ బాడీస్ యూ హ్యావ్ నో రైట్ ఓవర్ దెమ్ ప్రభు ఇచ్చిన అధికారాన్ని శత్రు బలవంతడి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు కాబట్టి ఆ ఉన్న ఆ డిఎన్ఏ లెవెల్లో ఉన్న ప్రతి దురాత్మ యొక్క ఆ యొక్క పరిణామాలను అన్నిటినీ మేము క్యాన్సల్ చేస్తున్నాం ఏదైనా ఏ మా శరంలో ఏ ఫలాని రానియకుండా అడ్డగిస్తున్న ప్రతి ఇన్ఫర్టిలిటీ స్పిరిట్స్ ని ఏ సుంకరిస్తున్నా ఉన్న పాతలంలోకి అణిచివేస్తున్నాం మీ అగ్ని చేత వాటిని కాల్చమని ప్రార్థిస్తున్నాం ఎటువంటి సముద్రపు ఆ నీటి ఆత్మలు మాలో ఉండడానికి వెళ్ళేదు మాలో నీళ్లు ఉన్నాయి కాబట్టి వాటికి ఆకర్షితమవుతున్నాయి కానీ మేము వాటికి డోర్స్ క్లోజ్ చేసేస్తున్నాం ప్రభా కేవలము వాక్యమనే నీళ్ళకే మేము డోర్ తెరిచినాం ఈరోజు సంపూర్ణంగా ఆ నీళ్ళని నింపుకుంటాం ఇక మీదట మేము ఎక్కువ టైం మీ వాక్యానికి ఓపెన్ చేసి పెడుతున్నాం డోర్స్ ప్రతి వాక్యాన్ని మేము లోతులోనికి పోయి వాటిని పరిశీలించాల ప్రభావ అన్నిట్ల ఆ నీటి లోతు ఎంతుందో ఆ వాక్యపు లోతు ఆ లోతులోనికి పోయి ఆ రహస్యాలన్నీ మేము తెలుసుకోవాల ప్రవ్వ ఎందుకంటే రహస్యములన్నీ మీ బిడ్డల వశములను వాక్యం సామెతల గ్రంథంలో యహోవ రహస్యములన్నీ తన బిడల వశం కాబట్టి మీరు ఇవన్నీ మా కొరకు భద్రపరిచిరు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇవి మేము ఆసక్తితో వెతుక్కోవాలా అందుకు ఈ మా డోర్స్ వాటర్ డోర్ తెరిచడం మీ వాక్యానికి ప్రభావ దుష్ట ఆత్మలకి మేము తెరవాం అపవిత్ర ఆత్మలకి మేము తెరవాం అవి క్లోజ్ ఆల్రెడీ ఎట్టి పరిస్థితులు మేము వాటిని ఓపెన్ చేయం ప్రభావాద మేము తీర్మానించుకున్నాం చివరి వరకు వీటిని మేము క్లోజ్ చేసి పెట్టుకుంటాం ఏ రోగం మా వాటిని డోర్స్ క్లోజ్ చేసి పెడుతున్నాం యస్సు క్రీస్తు పరిశుధన ఉన్న ప్రభావ ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించి ముఖ్యంగా ప్రభ మీ ఏడు ఆత్మలలో ప్రభ ఆ మీ అందు భయభక్తులు పుట్టించే ఆత్మని మాకు మనం ప్రార్థిస్తున్నాం ఈ సంతోషము అనే ఆత్మ అనుభవంలోకి మమ్మల్ని అందరూ నడిపించని దినం ప్రతి ఒక్క ఆ యొక్క ఆత్మ ఫలము మాలో కనిపించాలనే సహాయపడండి మేము ఫలించాలా ఆ రీతిగా పరిశుధాత్మడ మాలో ఫలించమని ప్రార్థిస్తున్నాం ఆత్మీయ ప్రపంచంలో వెలుగు ఆత్మలతో మేము సంభాషించాలా పురాతనమైన భక్తులతో మేము సంభాషించాలా పరలోకంలోని దేవదత్తలతో మేము సంభాషించాలా నా నిజ స్వరూపాన్ని నేను చూడాలా ప్రభు నేను కేవలం ప్రతిబింబం ఈ లోకంలో కానీ నా నిజ స్వరూపం పరలోకంలో ఉంది నేను చూడాలత సంభాషించాలా అతను చూసినప్పుడు నా రోగాలన్నీ పరిగెత్తిపోవాల్సిందే నా బలనతలు నాలోని భయం పరిగెత్తిపోవాల్సిందే ముఖాముఖిగా మిమ్మల్ని మేము చూడాల ప్రభ తండ్రిని మేము చూడాల ప్రభు ఇది మనుషులకి సాధ్యం కి చూడగలిగిండి ఏసే చూడగలిగింటి ప్రభు అన్నొక మరణము చూడకుండా మీ సన్నిధికి వెళ్ళింటి ప్రభు మేము కూడా వెళ్ళాల నాశపడుతున్నాం అటువంటి కృప భాగ్యాన్ని బ్రదర్స్కి సిస్టర్స్ కి అందరికీ అనుగ్రహించమం ఏసు క్రీస్తు పరిశుధనాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన ప్రభువైన ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో రైడ్ను గాక ఆమె అందరికీ ప్రేజ్ రావడానికి అందరూ ప్రేజ్ డాక్టర్ లాక్టర్